నలభై రెండవ అంకం చూడండి పూర్వపక్షి విషయ ఖండనం చేస్తూ సిద్ధాంతాన్ని అనువాదం చేసి చెప్తూ ఉన్నాడు వేదాంత సిద్ధాంతంలో అంతఃకరణం సాక్షి భిన్నంగా ఉండి అంతఃకరణాన్ని ప్రకాశిస్తుంది అంతఃకరణ ధర్మాలైనటువంటి సుఖ దుఃఖాలు కామక్రోధాలు ఇత్యాదులను కూడా ప్రకాశిస్తుంది కానీ స్వయంగా అంతఃకరణము అంతఃకరణము చేత తెలియబడదు మరియు నేత్రాది ఇంద్రియాల చేత కూడా తెలియబడదు అని చెప్పి ఇప్పుడు అంతఃకరణ ధర్మాలను గురించి కూడా చెప్తున్నాడు అంతఃకరణకి వృత్తి కాబీ అంతఃకరణ విషన్ నే అంతఃకరణము ఇంద్రియాల చేత తెలియబడదు తన యొక్క పరిణామ విశేషమైనటువంటి వృత్తి ఏదైతే ఉంటుందో అంతఃకరణ వృత్తి ఆ వృత్తి చేత కూడా అంతఃకరణము తెలియబడదు ఎందుకంటే కార్యకారణ యూహ అనన్యత్వం ఉపాదన కారణము అంతఃకరణము దాని కార్యము అంతఃకరణ వృత్తి రెండు అభిన్నంగా ఉన్నాయి అయితే ఆ అభిన్నమైనటువంటి అంతఃకరణము అంతఃకరణ వృత్తిలో విషయ విషయీభావం లేదు అంటే అంతఃకరణము తన యొక్క వృత్తి చేత తెలియబడదు కా ఎందుకంటే అంతఃకరణ వృత్తి యొక్క ఆశ్రయే ఆశ్రయం అనండి అంతఃకరణ వృత్తికి ఆశ్రయములు అంతఃకరణము లేకపోతే అంతఃకరణ అపని వృత్తి కా విషయ బిని రెండుకి ఉపాధన కారణము మరియు కార్యమైనటువంటి వృత్తి లేదా ఆశ్రయము అంతఃకరణము ఆశ్రితము వృత్తి ఈ రెండిటిలో ఆశ్రయ ఆశ్రిత భావం ఉన్నది కార్యకరణ రెండు భిన్నంగా లేవు అభిన్నంగా ఉన్నాయి కాబట్టి వృత్తి చేత అంటే తన యొక్క వృత్తి చేత తాను తెలియబడదు అంతఃకరణ వృత్తి చేత అంతఃకరణము తెలియబడదు జైసే అగ్ని దాహక ఆశ్రయే సో దాహక విష ఉదాహరణ ఇచ్చాడు అగ్ని మరియు దాహకత్వము ఈ రెండు ఎట్లా ఉన్నాయి భిన్నం ఉన్నాయా లేదు అభిన్నం ఉన్నాయి దాహకత్వము మరి అగ్ని రెండు అభిన్నంగా ఉన్నాయి అగ్నిని విడిచి దాహకత్వం ఉండదు కదా అగ్ని ఏందే దాహకత్వం ఉన్నది కాబట్టి అక్కడ ఆ దాహకత్వం అనేటువంటి ధర్మము చేత అగ్ని దహింపబడుతుందా విషయం అవుతుందా విషయం అంటే ఇక్కడ అగ్నికి దాహకత్వానికి దహింపబడుట ఆ అగ్ని కంటే భిన్నమైనటువంటి వాటిని ఆ దాహకత్వం దహిస్తుంది కాల్చివేస్తుంది కానీ ఆ దాహకత్వం దేన్ని ఆశ్రయించుకొని ఉన్నదో దేన్ని అగ్నిని ఆ అగ్నిని కాల్చదు जैसे अग्नि दाह का आश्रय है सो दाह का विषय नहीं है अग्नि दाहकत् आश्रय उ दाहकत्व को आश्रय अग्नि आ दाह चेत दहिंप बड़ा विषय का अग्नि से भिन्न जो काष से आदि लेके वस्तु है सो दाह का विषय हो वे है। అగ్ని కంటే భిన్నమైనటువంటి కాష్టము మొదలైనటువంటి కట్టెలు చెత్త చెదారం ఏదైతే ఉంటుందో అవి దహింపబడతాయి కాని తన యొక్క దాహకత్వ ధర్మం చేత తానే ఎవరు అగ్నియే దహింపబడదు విషయం కాదు అట్లే అంతఃకరణము తన చేత తాను విషయము కాదు స్వదాహక విష ంతఃకరణ సే భిన్ను వస్తు అంతఃకరణ జన్య వృత్తికి విషయ అంతఃకరణే అంతఃకరణానికి భిన్నమైనటువంటి ఏ విషయాలు ఉన్నాయో అవి అంతఃకరణ వృత్తికి విషయాలు అవుతాయి అంటే తెలియబడతాయి కానీ అంతఃకరణము తన వృత్తికి తాను విషయం కాదు తెలియబడదు ఇక్కడ ఒక టిప్పణం కూడా ఉంది చూడండి డెబ్బై నాలుగో టిప్పణము ఇక్కడ అంటాడు ఆశ్రయ ఆశ్రితము ఎక్కడైతే ఉంటుందో అక్కడ విషయ విషయీభావం ఉండదు అని మీరు చెప్తూ వస్తున్నారు కానీ అన్యత్ర మాకు అనుభవ గోచరం ఉంది కదా ఎక్కడైతే ఆశ్రయము ఆశ్రితము అనేటువంటి వ్యవహారం ఉంటుందో అక్కడ విషయ విషయభావం ఉంది ఏ విధంగా గృహకా మధ్య జైసే అంధకారక ఆశ్రయర్ విషయీహ్ ఒక గర్భగుడి ఉంది అనుకోండి ఆ గర్భగుడి మధ్యభాగము చీకటికి ఆశ్రయమైందా లేదా చీకటి ఎక్కడుంది ఆ గర్భగుడి మధ్యభాగాన్ని ఆశ్రయించుకొని ఉంది కదా మరి ఇప్పుడు ఆ గర్భగుడిలో ఉన్నటువంటి చీకటికి గర్భగుడి మధ్య భాగము ఆశ్రయమై ఉండి కూడా ఆశ్రితమైనటువంటి చీకటి చేత విషయమైతుంది అంటే తెలియకుండా అవుతుంది కప్పబడుతుంది ఆవరింపబడుతుంది గర్భగుడు యొక్క మధ్య భాగము చీకటికి ఆశ్రయమై ఉండి చీకటి చేత కనిపించకుండా ఆవరింపబడుతుంది ఆ చీకటి అంటే చీకటికి విషయమైతుంది ఆ మధ్య భాగం చూసారా ఆశ్రయ ఆశ్రత భావం ఉన్న చోట విషయ కూడా ఉంది మరి మీరు అంతఃకరణ మాశ్రయము వృత్తి ఆశ్రితము ఇక్కడ విషయ లేదు అంటే ఆ అంతఃకరణ వృత్తి చేత అంతఃకరణం తెలియబడదు అని ఎట్లా మీరు చెప్తున్నారు అని పూర్వపక్షి దృష్టాంతం ఇచ్చాడు అట్లే దృష్టాంతంలో కూడా మీరు సిద్ధాంతంలో ఒప్పుకుంటారు కదా ఏమని చేతన్ అజ్ఞానిక ఆశ్రయే ఆరు విషయభి హే ఆశ్రయత్వ విషయత్వ భాగని నిర్విభాగ చిరేవ కేవల అని సర్వజ్ఞత ముని వారు సంక్షేప అంటారు చైతన్యము అజ్ఞానానికి ఆశ్రయం ఉంది మరి అజ్ఞానం చేత విషయం కూడా అవుతుంది అంటే తెలియకుండా కూడా ఉంది చైతన్యం చైతన్యాన్ని ఆశ్రయించుకొని అజ్ఞానము చైతన్యాన్ని కప్పేస్తుంది తెలియకుండా చేస్తుంది ఆశ్రయ ఆశ్రత భావం ఇక్కడ ఉందా లేదా చైతన్యం అజ్ఞానానికి ఆశ్రయం ఉంది మరి ఆశ్రితమైనటువంటి అజ్ఞానం చేత ఆ చైతన్యము విషయమైతుంది తెలియకుండా అవుతుంది మీరు ఒప్పుకుంటారు అదే విధంగా అంతకన్నా వృత్తిక ఆశ్రయతో బి వృత్తిక విషయ హోవేగా అంతఃకరణము అంతఃకరణ వృత్తికి ఆశ్రయం కూడా ఉంది మరి అంతఃకరణ వృత్తి చేత విషయం కూడా అవుతుంది అంటే అంతఃకరణ వృత్తి చేత ఏ విధంగా బాహ్య గటపటాది పదార్థాలు తెలియబడతాయో అట్లా ఆశ్రయమైనటువంటి అంతఃకరణం కూడా తెలియబడుతుంది ఆశ్రయాశ్రయ భావం ఉన్న చోట విషయ విషయ భావం ఉండదు అని చెప్తున్నారు మీరు అని దృష్టాంతము ఇచ్చి పూర్వపక్షి శంక చేస్తే తథాపి అయినా కూడా యామె రహస్య హై ఆశ్రయ ఆశ్రత భావం ఉంది ఇక్కడ కాని విషయ విషయ భావం లేదు ఎక్కడ అంతఃకరణము అంతఃకరణం వృత్తి అందు విషయ విషయ భావం లేదు గ్రహిక మధ్య అవర్ అంధకారాదికి న్యాయ జహా ఆశ్రయర్ ఆశ్రయ భేద హై తహాతో ఏకి హి వస్తు ఆశ్రయర్ విష హై ఇంత రహస్యం ఉంది నాయన ఇక్కడ నువ్వు ఏదైతే దృష్టాంతం ఇచ్చావో అంధకారము మరియు గృహ మధ్య భాగం అక్కడ గృహ మధ్య భాగము అనేది ఒక వస్తువు వేరే ఉంది పదార్థము మరియు ఆ మధ్య భాగాన్ని ఆశ్రయించినటువంటి అంధకారం వేరే పదార్థము ఉంది అక్కడ ఆశ్రయము వేరే ఉంది ఆశ్రితము వేరే ఉంది భిన్న పదార్థాలు ఉన్నాయి అక్కడ అర్థమైంది కదా అట్లా ఎక్కడైతే భిన్న పదార్థాలు ఉన్నాయో అక్కడ ఒకే వస్తువు అంటే ఈ గృహ మధ్య భాగం ఉందో అదే అంధకారానికి ఆశ్రయం ఉంది అదే అంధకారం చేత విషయం కూడా అవుతుంది తెలియకుండా కూడా అవుతుంది ఒకే వస్తువు అంటే గృహ భాగము అదే ఆశ్రయం ఉంది అదే విషయం అవుతుంది ఆశ్రయం వేరే ఆశ్రితము అయినటువంటి అంధకారము వేరే అలా భేదం ఉంది ఎక్కడైతే ఆశ్రయంనకు ఆశ్రితమునకు భేదం ఉంటుందో అక్కడ ఒకే వస్తువు ఆశ్రయము అవుతుంది మరి విషయం కూడా అవుతుంది కానీ జహ అగ్ని ఆరు దాహకీనాయ్ ఆశ్రయరు ఆశ్రయత భేదనహి తహా ఆశ్రయర్ విషయ కానీ అగ్ని మరి దాహకత్వం చూడండి ఇక్కడ అగ్ని దాహకత్వం నాకు ఆశ్రయం ఉంది దాహకత్వం ఆశ్రయతం ఉంది కానీ ఇక్కడ రెండు భిన్న వస్తువులు ఉన్నాయా రెండు వేరు వేరుగా ఉన్నాయా లేవే ఇక్కడ భేదం లేదు ఆశ్రయ ఆశ్రిత భావం ఉంది కానీ గృహ మధ్య భాగము అంధకారమునకు వలే భేదం లేదు అగ్నికి దాహకత్వానికి అభేదం ఉన్నాయి ఇక్కడ ఆశ్రిత ఆశ్రయభావం ఉంది కానీ విషయ భావం లేదు ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా అగ్నిలో ఉన్నటువంటి దాహకత్వం చేత అగ్నియే దింపబడదు మరే మనగా కంటే భిన్నమైన కాష్టాదులు దహింపబడతాయి అట్లే అంతఃకరణ విషయంలో కూడా తెలుసుకోండి జాతే అంతఃకరణతే వృత్తిక భేదన అగ్నికి దాహకత్వమునకు వల్లే అంతఃకరణమునకు అంతఃకరణ వృత్తికి ఆశ్రయ ఆశ్రత ఉంది కానీ భేదం లేదు దాహకత్వము అగ్ని భిన్న వస్తువులు కావు అట్లే అంతఃకరణము అంతఃకరణ వృత్తి భిన్న వస్తువులు కావు అందువల్ల దాహకత్వం ఏ విధంగా అగ్నిని దహింపజాలదు విషయం చేయజాలదు అట్లా అంతఃకరణ వృత్తి కూడా అంతఃకరణాన్ని విషయం చేయజాలదు అంతఃకరణతే వృత్తిక భేదని తాత అంతఃకరణ వృత్తిక ఉపాదాన రూపు ఆశ్రయో హే అంతఃకరణము అంతఃకరణ వృత్తికి ఉపాదానం ఉంది ఆశ్రయం అయితే ఉంది పరంతో వృత్తికి విషయ బహి అంతఃకరణ వృత్తికి అంతఃకరణము విషయం కాదు అడ అర్థత సిద్ధమవుతుంది కానీ రాసుకుంటే మంచిది వృత్తికి పరంతు అయినాక వృత్తికి విష బ రాసుకుంటే ఇంకా కొంచెం సులభమైతుంది సరే ఇప్పుడు నలభై అంకం చూడండి తైసే అంతఃకరణకే ధర్మ బి అంతఃకరణము చేత తెలియబడదు అంతఃకరణము తన వృత్తి విశేషము చేత కూడా తెలియబడదు అట్లే అంతఃకరణ ధర్మాల విషయంలో చెప్తూ ఉన్నాడు కైసే అంతఃకరణకే ధర్మ భి అంతఃకరణకి వృత్తికే ధర్మాలు సుఖము దుఃఖము కామము క్రోధము ఇత్యాది ధర్మాలు ఏవైతే అవి కూడా అంతఃకరణ వృత్తి చేత తెలియబడవుతే ఎందుకు అనంటే అంతఃకరణకు విషయీకరణే వాస్తే జో అంతఃకరణకి వృత్తి హోవే తో అంతఃకరణకే ధర్మ జో సుఖాధిక హై తె విషయ కరే హై అయితే ఒకవేళ అంతఃకరణ వృత్తి అంతఃకరణాన్ని విషయం చేయటానికి వెళ్ళినట్లయితే ఆ అంతఃకరణ వృత్తి చేత తెలియబడినట్లయితే ఆ అంతఃకరణ గత సుఖము దుఃఖము ఇత్యాది ధర్మాలు కూడా వృత్తి చేత తెలియబడుచుండే కాని అట్లా అంతఃకరణ వృత్తి అంతఃకరణాన్ని విషయం చేయడానికి ప్రవృత్తం కాదది ఒకవేళ అంతఃకరణ వృత్తికి అంతఃకరణం విషయం అయితే అంతఃకరణంలో ఉన్నటువంటి ధర్మాలు కూడా విషయం కానీ అంతఃకరణ వృత్తి అంతఃకరణాన్ని విషయం చేయదాలదే అలాంటప్పుడు దాని ధర్మాలను ఏ విధంగా తెలుసుకుంటుంది ఉదాహరణకు మన నేత్ర వృత్తి బయట ఒక ఘటం వద్దకు వెళ్ళింది ఆ ఘటము నేత్రవృత్తికి విషయం అవుతుంది అయం ఘటహ అనేటువంటి జ్ఞానం అవుతుంది కదా మనకు అంటే నేత్ర వృత్తి చేత మనకు ఘటము తెలియబడుతుంది అంటే నేత్రవృత్తికి ఘటము విషయమైతుంది అట్లే నేత్రవృత్తికి ఏ విధంగా ఘటం విషయమైతుందో తెలియబడుతుందో అట్లే ఆ ఘటగత నీల పీతాది ఏ రంగులు వర్ణాలు ధర్మాలు ఉన్నాయో అవి కూడా నేత్రవృత్తి చేత తెలియబడుతున్నాయి నీలో ఘటహ అంటామా అంటే నేత్ర వృత్తికి ఘటము విషయమగుతుండడం ద్వారా ఆ విషయంలో ఉన్నటువంటి ధర్మాలు కూడా ఆ వృత్తి చేతనే తెలియబడుతున్నాయి కానీ ఇక్కడ అంతఃకరణ వృత్తి అంతఃకరణను విషయం చేయడానికి సమర్థం ఉన్నదా తెలుసుకోగలుగుతుందా తెలుసుకోవడానికి ప్రవృత్తం లేదే అందువల్ల అంతఃకరణ ధర్మాలు కూడా వృత్తి చేత తెలియబడవు సో అంతఃకరణకు విషయీకరణే వాళ్ళు వృత్తితో అంతఃకరణకే సమ్ముఖు ఓవె నయ్యే అంతఃకరణము అంతఃకరణ వృత్తి చేత తెలియబడుతుంది అన్నప్పుడు అక్కడ ఎట్లా ఉండాలి అంతఃకరణ వృత్తికి అంతఃకరణం సమ్ముఖం ఉండాలి సమ్ముఖం అంటే అంతఃకరణము ఆ తెలియబడుతుంది కానీ సమ్ముఖం లేదు కదా ఎదురెదురుగా లేదు కదా ఏ విధంగా నేత్ర ఘటం ఎదురుగా ఉంది సమ్ముఖం ఉంది నేత్ర వృత్తి విషయం చేసింది అట్లా అంతఃకరణ వృత్తికి అంతఃకరణం సమ్ముఖం అంతఃకరణంలోనే అది పరిణామాత్మకమై ఉంది సమ్ముఖం లేదు ఆ వృత్తి అంటే ఒక నేత్ర కిరణం లాగా ఏ విధంగా సూర్యుని యొక్క ప్రకాశము అద్దంలో పడుతుంది అద్దంలోనైతే స్వయంగా ప్రకాశకత్వం లేదు కదా ఆ అద్దంలో పడినటువంటి సూర్యుని యొక్క ప్రకాశము పర్యావృతం రిఫ్లెక్ట్ అయ్యి వెనుదిరిగి ఆ అద్దానికి ఎదురుగా ఉన్నటువంటి విషయాలను ప్రకాశిస్తారు ఆ అర్ధము ఆ అర్థం నుండి వెలువడుతున్నటువంటి సూర్యకిరణాలు ఏ విధంగా ఆ సమ్ముఖం లేవక్కడ సూర్యకిరణాల అద్దం నుండి వెలువడుతున్నటువంటి ఏవైతే ఉన్నాయో ఆ కిరణాలకు అర్థం సమ్ముఖం లేదు అర్థం నుండే కిరణాలు వెలువడుతున్నాయి ఆ కిరణాలకు సమ్ముఖం ఆ అర్ధానికంటే భిన్నమైన ఘటాది పదార్థాలు ఉన్నాయి కానీ అర్థం దానికి సమ్ముఖం లేదు అట్లా అంతఃకరణంలో ప్రకాశకత్వం అనేది లేదు జ్ఞానం అనేది లేదు చైతన్యం యొక్క ప్రకాశమును తీసుకునే అంతఃకరణము అది ప్రకాశవంతమై దానికంటే భిన్నమైన దానికి ఎదురుగా ఉన్నటువంటి పదార్థాలను ప్రకాశిస్తుంది వృత్తి ద్వారా అందుకని వృత్తికి అంతఃకరణం సమ్ముఖం లేదు అంతఃకరణం భిన్నమైన విషయాలు సమ్ముఖం ఉంటాయి అందువల్ల అంతఃకరణ వృత్తి చేత అంతఃకరణం విషయం కాదు అంతఃకరణ గత ధర్మాలు కూడా విషయం కావు ఇది తెలుసుకోవాలి ఇక్కడ సమ్ముఖన అంతఃకరణకే ధర్మ బి అంతఃకరణకి వృత్తికే విషయ ఏ విధంగా అర్థం నుండి వెలువడినటువంటి సూర్యకిరణాలు అర్ధమునకు సమ్ముఖం లేవు ఆ కిరణాలకు అర్థం సమ్ముఖం లేదు ఎదురు బెదురు లేవు ఎదురు లేవు అందుకని ఆ సూర్యకిరణాలు అర్థమును ప్రకాశింపజాలవు అర్ధానికి ఎదురుగా ఉన్నటువంటి విషయాలను ప్రకాశిస్తాయి అట్లే అంతఃకరణ నుండి వెలువడినటువంటి అంతఃకరణ వృత్తి అంటే చైతన్యమును ప్రతిఫలించుకొని ఆ చైతన్యము ప్రకాశమును అది బయటకు విరజలుస్తుంది ఎట్లా సూర్యకిరణాలు అర్థం నుండి వస్తాయో అట్లా అంతఃకరణ నుండి సాక్షి యొక్క వెలుగు ప్రకాశము కిరణాల మాదిరి వృత్తి అంటాం దానికి అవి వెలువడతాయి ఆ అంతకరణ వృత్తులు ఏవైతే ఉన్నాయో అంతఃకరణానికి సమ్ముఖం లేవు అంతఃకరణం కంటే భిన్న వస్తువులకు సమ్ముఖం ఉంది ఆ భిన్న వస్తువులు అంతకన్నా వృత్తికి సమ్ముఖం ఉన్నాయి అక్కడ విషయ విషయం ఉంటుంది కానీ అంతఃకరణము అంతకన్నా వృత్తికి సమ్ముఖం లేనందు అంతఃకరణము వృత్తికి విషయం కాదు అంతఃకరణంలో ఉన్నటువంటి సుఖదు ధర్మాలు కూడా అంతఃకన్నా వృత్తికి విషయం కావు తెలియబడవు లేకపోతే అంతఃకరణకే ధరము అంతఃకరణకి వృత్తికే విషయ నియమహే ఇక్కడ ఒక నియమం వేస్తున్నాడు చూడండి జో వృత్తికే ఆశ్రయిస్తే కించిత్ వస్తువు సో వృత్తికే విషయ చూడండి వృత్తికి ఆశ్రయము ఎవరు అంతఃకరణం ఆ అంతఃకరణము కంటే కంచి దూరమైనటువంటి భిన్నంగా ఉండి దూరంగా వ్యవధానం కలిగినటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో వాటిని వృత్తి విషయం చేస్తుంది జో వస్తువు వృత్తికే ఆశ్రయిస్తే అత్యంత సమీపు హోవే సో వృత్తి కా విషన అంతఃకరణ వృత్తికి ఆశ్రయమైనటువంటి అంతఃకరణమునకు ఏ వస్తువు అయితే భిన్నంగా లేవు దూరం లేవు వ్యవధానం లేవు అటువంటి వాటిని అంతఃకరణ వృత్తి ప్రకాశింపజలదు ఏవి సుఖ దుఃఖాలు సుఖదుఖాలు అంతఃకరణ ఆశ్రయమైనటువంటి అంతఃకరణము భిన్నంగా లేవు కదా సుఖ దుఃఖాలు ఉన్నాయి అందువల్ల ఆ అంతఃకరణంలోనే ఉన్నటువంటి సుఖ దుఃఖాలను కామక్రోధాది రాగ ద్వేషాది ధర్మాలను అంతఃకరణ వృత్తి విషయం చేయగలదు అంతఃకరణ వృత్తికి ఆశ్రయమైనటువంటి అంతఃకరణము దూరంగా ఉన్నటువంటి వస్తువులను అంతఃకరణ వృత్తి విషయం చేస్తుంది అందుకని సుఖ దుఃఖాలు వృత్తికి విషయంలో కావు ఏ విధంగా జై శ్రీ వృత్తిక ఆశ్రయజో నేత్ర నేత్ర ఉంది ఆ నేత్రవృత్తిక ఆశ్రయం ఎవరు నేత్రము తాకే అత్యంత సమీపు అంజన నేత్రకి వృత్తిక విషత్రము నేత్ర నేత్రవృత్తిక ఆశ్రయం ఏ విధంగా అంటే నేత్రవృత్తికి ఆశ్రయమైనటువంటి నేత్రానికి అత్యంత సమీపంలో ఉన్నటువంటి అంజనము ఏ విధంగా నేత్రవృత్తి విషయం చేయదలదు అట్లే అంతఃకరణ వృత్తికి ఆశ్రయమైనటువంటి అంతఃకరణకు అత్యంత సమీపంలో ఉన్నటువంటి సుఖ దుఃఖాలను విషయం చేయదలదు అంతఃకరణ వృత్తి ఇది నియమం ఉంది దూరంగా ఉంటే విషయం చేస్తుంది కానీ దూరం లేదు కదా తైసే అంతఃకరణకి వృత్తిక ఆశ్రయజో అంతఃకరణ తాకే అత్యంత సమీపు జో సుఖ సే ఆది లేకే ధరము సుఖము దుఃఖము మొదలైనటువంటి ఏ ధర్మాలున్నాయో సో అంతఃకరణకి వృత్తికే విషయ బనే నయ్యి ఇసు రీతి సే ధర్మ సహిత అంతఃకరణక టి ధర్మి అనేటువంటి అంతఃకరణము గాని మరి అంతఃకరణ ధర్మాలు గాని అంతఃకరణము అంతఃకరణ ధర్మాలు ధర్మ సహిత ధర్మి అంతఃకరణము ఇంద్రియతే అత అపునేతే ఇంద్రియాదుల చేత గాని మరియు తన చేత గాని అంటే తన వృత్తి చేత గాని విషయం అవటలేదు ఇంద్రియము చేత తెలియబడలేదు తనకు తాను అంతఃకరణమే అంతఃకరణానికి విషయం అగటలేదు కొన్ని అంతఃకరణ వృత్తి కన్నా అట్లా విషయమైతే లేదు కానీ తెలియబడుతుంది ఇది అనుభవం ఉంది నా మనసు బాగుంది నా మనసు బాగలేదు నేను ఉదాసీనంగా ఉన్నా నాకు కోపం వచ్చింది ఇట్లాంటి ధర్మ సైత తెలియబడుతుంది మరి ఎవరు దీన్ని తెలుసుకునేవాడు ఎవడు చోడు ప్రక్రియ మంచిగా ఉంది అంటే ఇక్కడ అంతఃకరణం సాక్షి భాష్యము అని ఇక్కడ నిరూపణ చేస్తున్నాడు విసిరీతీసే ధర్మ సహిత అంతఃకరణక ఇంద్రియతే అతనేతే నహితు సాక్షికే విషయ మరి తెలియబడుతుంది కదా అనుభవం అయితే ఉంది సుఖ దుఃఖాలు తెలియబడుతున్నాయి కామక్రోధాలు తెలియబడుతున్నాయి మరి వాటి చేత వాటికి ఆశ్రయమైనటువంటి అంతఃకరణం కూడా తెలియబడుతుంది ఇది అనుభవ ఉంది మరి ఈ అనుభవాన్ని అయితే చేయడానికి రాదు మరి దీని విషయం చేసింది ఎవరు నేను తెలుసుకున్నది ఎవరు నేత్రేంద్రియమ్మ కాదు అంతఃకరణం తనకు తెలియబడుతుందా కాదు పోనీ అంతఃకరణ వృత్తికి తెలియబడుతున్నదా లేదు మరి ఎవరు తెలుసుకుంటున్నది దాన్ని అంటే పరిశేష న్యాయం చేత అన్నిటినీ వ్యావృత్తి చేసిన తర్వాత ఇక మిగిలిన దేవురు అక్కడ ఎవరున్నారు అక్కడా అంటే సాక్షి ఆ సాక్షి చేతనే అంతఃకరణము కానీ అంతఃకరణ ధర్మాలు కాని తెలియబడుతున్నాయి అని సిద్ధమైంది ఇది వేదాంత సిద్ధాంతం అయితే ఈ సాక్షి ఎవరైతే మీరు చెప్తున్నారో సో సాక్షి ఏక అంగీకారకరేతో ఈ సాక్షి ఒక్కడే అని స్వీకరించినట్లయితే ఏక అంతఃకరణకే సుఖదుఖక సాక్షి సే భాను ఓవే హే ఈ సాక్షి ఒక్కడే నానా కాదు అన్నట్లయితే సకల అంతఃకరణాలకు సాక్షి ఒకడే చెప్పాలి మరి సకల అంతఃకరణాల సాక్షి ఒకడే అన్నప్పుడు సకల అంతఃకరణాలు ఉన్నటువంటి సుఖ దుఃఖాలను కూడా ఒకడే సాక్షి విషయం చేస్తుడు ప్రకాశిస్తుండు అని చెప్పాలి అలాంటప్పుడు శరీరాలు భిన్న భిన్నంగా ఉన్నాయి అంతఃకరణాలు భిన్న భిన్నంగా ఉన్నాయి భిన్న భిన్న అంతఃకరణాలకు సాక్షి ఒక్కడే అన్నప్పుడు ఒకరికి సుఖదుఖాలు కలిగితే ఆ సుఖ దుఃఖాలు తెలియబడాలి ఎందుకు సాక్షి ఒక్కడే కదా తైసే సర్వికే సుఖ దుఃఖ భాను ఊయే అందరిలో కలిగేటువంటి సుఖదుఖాలు అందరికీ తెలియబడాలి ఎందుకంటే సాక్షి ఒక్కడే కదా అందరిలో ఉన్నటువంటి సాక్షి యాతే సాక్షి నానాహే కానీ అనుభవం అట్లా లేదే ఒకనికి సుఖం కలిగితే వానికి సుఖం ఇంకోనికి తెలుస్తుందా తెలుస్తలేదు ఎందుకు అంతఃకరణాలు భిన్న భిన్నంగా ఉన్నాయి సాక్షి కూడా భిన్న భిన్నంగా ఉంది అతని సాక్షి వేరే ఇతని సాక్షి వేరే అతని సుఖ దుఃఖాలు అతని తెలియబడతాయి ఇతని సుఖ దుఃఖాలు ఇతని తెలియబడతాయి ఎందుకు సాక్షి నానా ఒకవేళ ఒకే సాక్షి అయితే మరి అందరికీ కలిగే సుఖ దుఃఖాలు ప్రకాశించాలి వీడికి అందరికీ తెలియబడాలి అందరి సుఖ దుఃఖాలు తెలియబడాలి సాక్షి ఒకటే కదా అట్లా అనుభవం లేదు అందువల్ల ఎవరి సుఖ దుఃఖాలు వారికే తెలియబడుతున్నందువలన ఎవరి అంతఃకరణానికి సాక్షి వాడే ఉన్నాడు ఆ సాక్షులు భిన్న భిన్నంగా ఉన్నారు అంతఃకరణాలు భిన్న భిన్నంగా ఉన్నాయి శరీరాలు భిన్న భిన్నంగా ఉన్నాయి వాటిని ప్రకాశించే సాక్షి కూడా భిన్న భిన్నంగానే ఉన్నాడు కాబట్టి సాక్షి నానా అనేకము ఒక్కడు కాదు జబు నానాక్షి అంగీకారకరియే తబు దోష ఒకే సాక్షిని ఒప్పుకున్నట్లయితే దోషం వస్తుంది కానీ సాక్షిని నానా ఒప్పుకున్నట్లయితే ఈ దోషం రాదు కాదయితే జా సాక్షికి ఉపాధి అంతఃకరణ హే ఏ సాక్షి యొక్క ఉపాధి అంతఃకరణం ఉన్నదో తా సాక్షిస్తే అప్పు ఉపాధికే ధరంకా బాను అవే ఏ అంతఃకరణం యొక్క సాక్షి ఉన్నాడో ఆ సాక్షి ఆ అంతఃకరణంను ఆ అంతఃకరణ ధర్మాలను తెలుసుకుంటాడు కానీ అని చెప్పినట్లయితే దోషం వస్తుంది అయితే సర్వకే సుఖదు బాన్ హోవె నహి సాక్షిని నానాగా ఒప్పుకున్నట్లయితే అందరి యొక్క సుఖదుఖాల యొక్క బాణం అందరికీ కలగదు అక్కడి వ్యవస్థ అని ఈ విధంగా పూర్వపక్షి సాక్షిని నానా అని సిద్ధి చేసి ఈ నానా అయినటువంటి ధర్మము జీవ సాక్షిలో ఉంది కానీ బ్రహ్మము ఒక్కడే మరి అతడు ఏకము ఇతడు నానా ఈ నానా ఈ సాక్షుల చేత ఏకమైనటువంటి బ్రహ్మము అభేదం ఎట్లయితుంది గ్రంథానికి విషయమేది జీవుడు బ్రహ్మము ఒక్కరే ఐక్యం విషయం జీవ బ్రహ్మల యొక్క ఏకత్వము విషయము అందుకని ఇక్కడ విషయము సంభవించదు ఇసరి తీసే నానాజో సాక్షి తెనుకు ఏక బ్రహ్మకే సాతి ఏకత బిడ్ నానాక్షుల చేత ఏకమైనటువంటి బ్రహ్మ ఒక సంభవించదు అందుకని గ్రంథానికి విషయం మీరు జీవ యొక్క ఏకత్వము ప్రతిపాదించబోతున్నారో అది సంభవించదు అని అనుబంధ చతుష్టయంలో విషయ ఖండనము చేశాడు అయితే ఇక్కడ ఒక టిప్పణము పోయి చూడండి డెబ్బై ఐదో టిఫనము జైసే నేత్రేంద్రియ అప్ నేతే దూరస్థిత అన్య సర్వ వస్తువుకు ప్రకాష్ హాయ్ పరంతు అప్నే అంధత్వ మందూప ధర్మ సహిత ఆపుకు ప్రకాష్ నైందరికి అనుభవం ఉంది కదా నేత్ర తనకు ఆశ్రయమైనటువంటి నేత్రమునకు అత్యంత సమీపంలో ఉన్నటువంటి అంజనమును కానీ మరి ఆ నేత్రవృత్తికి ఆశ్రయమైనటువంటి నేత్రములో ఉన్నటువంటి అంధత్వ మందత్వ పటుత్వ ధర్మాలు కానీ ఆ నేత్ర వృత్తి చేత తెలియబడవు ఇది అనుభవం అవరు నేత్రదేశమే స్థితి జో అంతఃకరణ సో ముక్త ధర్మ సహిత నేత్రకు ప్రకాశ మరి ఆ నేత్రము గాని నేత్రంలో ఉన్నటువంటి అంధత్వ మందత్వ ధర్మాలు గాని ఎవరి చేత తెలియబడుతున్నాయి అంటే ఆ నేత్రానికి అత్యంత సమీపంలో ఉన్నటువంటి ఆ నేత్ర దేశంలో ఉన్నటువంటి అంతఃకరణము చేతనే అంధత్వ మందత్వ ధర్మాల సహిత నేత్రము తెలియబడుతున్నది అంటే దానికంటే భిన్నంగా ఉన్నదాని చేత తెలియబడుతుంది అంతఃకరణము నేత్రానికంటే భిన్నంగా ఉంది నేత్ర దేశంలో ఉంది ఆ భిన్నంగా ఉన్నటువంటి అంతఃకరణం చేత ఆ నేత్రం గానీ ఉన్నటువంటి అంధత్వ అందత్వ తెలియబడుతున్నాయి ఇది నియమం అంటే భిన్నంగా ఉన్నటువంటి దూరంగా ఉన్నటువంటి వస్తువులను తెలుసుకుంటుంది కానీ చేరువలో అతి సమీపంలో ఉన్నటువంటి వస్తువులను గాని లేదా ఆశ్రయగత ధర్మాలను కానీ ఆశ్రితము తెలుసుకోదు అనేది నిష్పన్నమైంది ఇక్కడ నేత్రము ఆశ్రయము నేత్రవృత్తి ఆశ్రితము ఆ ఆశ్రితమైనటువంటి నేత్ర వృత్తి చేత ఆ నేత్రానికి అత్యంత సమీపంలో ఉన్నటువంటి అంజనమును కానీ ఉన్నటువంటి అంధత్వం అధత్వ పటుత్వాది ధర్మాలు కానీ నేత్రవృత్తి చేత తెలియబడలేదు దానికంటే భిన్నంగా ఉన్న అంతఃకరణం చేత తెలియబడుతుంది తైసే అంతఃకరణ వస్తువుకు ప్రకాష్ అంతఃకరణం కూడా తనకంటే భిన్నమైన సకల జడ వస్తువులు తెలుసుకుంటుంది పరం సుఖాది ధర్మ సహిత ఆపుకో ఆపు ప్రకాస్తానే సుఖాది ధర్మాల చేత కూడినటువంటి అంతఃకరణము తనను ప్రకాశించ జలదు సుఖాది ధర్మ సహిత ఆపుకు ఆపు ప్రకాస్తానహితు సాభాస అంతఃకరణ విషయ ఆరుడు జో సాక్షి సో ధర్మ సహిత అంతఃకరణకు ప్రకాస్తాహ కానీ ఆ అంతఃకరణము అంతఃకరణ ధర్మాల అంటే ధర్మ సహిత ధర్మి అనేటువంటి అంతఃకరణము సాక్షి చేత ఆ సాక్షి ఎక్కడ ఉన్నాడు ఆ సాభాస అంతఃకరణ విషయ ఆభాస సహిత అంతఃకరణమునందు ఆరుడమైనటువంటి ఏ సాక్షి ఉన్నాడో ఆ సాక్షి చేత ఈ ధర్మ సైత అంటే సుఖాది ధర్మాల సైతం అంతఃకరణం తెలియబడుతుంది కానీ తనకు తాను తెలియబడలేదు అతి సాభాస అంతఃకరణ ఆపేక్షిక స్వయం ప్రకాశ అయితే న్యాయం చేత ఔపచారికంగా అంతఃకరణము స్వయం అని వ్యవహారం అయితుంది కాని వాస్తవంగా అది నిరపేక్షిక స్వయం ప్రకాశం కాదు సాపేక్షిక స్వయం ప్రకాశం ఉంది ఏ విధంగా సూర్యుడు ఉన్నాడు ఈ సూర్యుడు స్వయం ప్రకాశము అని లోకులకు అందరికి తెలుసు కదా సూర్యుడు వేరే ప్రకాశాన్ని తీసుకొని ఘటాది పదార్థాలను ప్రకాశిస్తున్నాదా అంటే లేదు అని అగ్ని అంటారు స్వయం సూర్యుడు అంటారు కానీ సూర్యుడు కూడా స్వయం కాదు ఎందుకు చైతన్యం యొక్క ప్రకాశంను తీసుకొని స్వయంగా ప్రకాశింపబడుతూ మరి అన్యమును కూడా ప్రకాశిస్తుంది ఏది గటపడాది ప్రపంచాన్ని సూర్యుడు యదాది తేగతం తేజో జగద్భాషిలం రమసి యచ్చాగ్నవు తత్తేజో విధి మామకం అలా సూర్య చంద్ర నక్షత్రాదు తేజం అయితే ఉందో అది నాది అని భగవంతుడు చెప్పాడా లేదా భగవంతుడు అంటే స్వయంగా ప్రత్యేక భిన్న పరమాత్మయే చైతన్యం ఆ చైతన్యం యొక్క తేజమే సూర్యచంద్ర నక్షత్రాదుల్లో ఉంది స్వయంగా వాటిలో తేజం లేదు అందువల్ల సూర్యచంద్ర నక్షత్రాదులు స్వయం ప్రకాశంలో కావు అట్లే ఇక్కడ కూడా అంతఃకరణం స్వయం ప్రకాశం కాదు సాక్షి యొక్క వెలుగును తీసుకొని ప్రకాశాన్ని తీసుకొని ప్రకాశింపబడుతూ తనకంటే భిన్న జడ వస్తువులను అది ప్రకాశిస్తుంది పటపటాదులను ప్రకాశిస్తుంది అందుకని స్వయం ప్రకాశం కాదు సాపేక్షిక స్వయం ప్రకాశం ఉంది కానీ నిరపేక్ష స్వయం ప్రకాశ నహి ఇది నిరపేక్ష అంటే ఏ ప్రకాశం యొక్క అపేక్ష లేకుండానే స్వయంగానే తనకు తాను ప్రకాశించటం లేదు ఎవరు అంతఃకరణం సాక్షి ఇక సాక్షి విషయంలో చూడండి అపునే ప్రకాశ విషయ అన్య ప్రకాశకి అపేక్ష కర్త నహి సాక్షి ప్రకాశించాలంటే ఇతర ప్రకాశం యొక్క సాక్షికి లేదు ఏ విధంగా సాక్షి యొక్క ప్రకాశం అంతఃకరణానికి అపేక్ష ఉంది అందుకని అది సాపేక్షిక ప్రకాశ స్వయం ప్రకాశం ఉంది కానీ సాక్షికి ఇతర ప్రకాశాల యొక్క అపేక్ష లేదు స్వయంగా ప్రకాశ స్వరూపం ఉన్నది అందుకనే ఆరు సర్విక ప్రకాశగా అయ్యాతే నిరపేక్ష స్వయం ప్రకాశే అందుకని సాక్షి నిరపేక్ష స్వయం ప్రకాశం ఏ ప్రకాశంను అపేక్షించకుండా స్వయంగా ప్రకాశిస్తుంది కాబట్టి సాక్షి నిరపేక్ష స్వయం ప్రకాశము అంత క్రణము సాపేక్షిక స్వయం ప్రకాశము యా మూల గ్రంథంక సమాధానం అయితే ఈ విషయము సంభవించదు అని ఏదైతే పూర్వపక్షి శంక మూల గ్రంథంలో ఈ శంకకు సమాధానము ఇసి అభిప్రాయస్తే ఆగే విషయ ప్రసంగమే కహియేగా దీనికి సమాధానము ఈ అభిప్రాయం చేత అంటే స్వయం ప్రకాశం ఉంది సాక్షి ఆ స్వయం ప్రకాశం సాక్షి చేత సర్వము ప్రకాశింపబడుతుంది అనే విషయము విషయ మండనం అంటే ఇప్పుడు ఇక్కడ పూర్వపక్షి విషయాన్ని ఖండన చేస్తున్నాడు కదా పూర్వపక్షికి అవకాశం ఇవ్వబడింది ఇక్కడ అనుబంధ చతుష్టయము క్రమంగా పూర్వపక్షి ఖండిస్తాడు ఈ నాలుగు అనుబంధముల యొక్క ఖండన అయ్యేంత వరకు అవకాశం ఉంటుంది ఆ ఖండన అయిన తర్వాత అప్పుడు ఉత్తరపక్షము తీసుకుంటుంది ఇక సిద్ధాంతపక్షాన్ని తీసుకొని ఈ పూర్వపక్ష ఏదైతే అనుబంధ చతుష్టయము ఒక చేస్తాడో దాన్ని మళ్ళీ ఖండనం చేసి మండనం చేస్తాడు అంటే సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తాడు అంటే అనుబంధ చతుష్టయము సంభవిస్తుంది అధికారి ఉన్నాడు విషయము ఉంది ఒక ఉంది ప్రయోజనం ఉంది అని మళ్ళీ విషయం మండనం నందు ప్రతిపాదించబడుతుంది అక్కడ ఈ పూర్వపక్షికి సమాధానం చెప్పబడుతుంది అదే గ్రంథికే విషయమే బ్రహ్మకర్ణ యోగ్యని అయితే ఈ గ్రంథానికి జీవబ్రహ్మల యొక్క ఏకత్వం అనే విషయం ఏదైతే మనకు వేదాంత సిద్ధాంత చెప్పబడుతుందో ఆ విషయంలో బ్రహ్మకు చెందరాదు ఎందుకంటే పూర్వపక్షి జబర్దస్త్గా ఖండాన చేశాడు కదా విషయము సంభవించదు జీవబ్రహ్మల ఏకత్వం సంభవించదు అని చాలా బలవత్తరంగా ఖండించాడు కదా దానితో ముముక్షువులు ఇక నిజమే ఈ జీవభ్రహ్మ యొక్క ఏకత్వం ఎట్లా సంభవిస్తుంది ఇంత భేదం ఉండగా ఇంత వ్యత్యాసం ఉండంగా అని భ్రమలో పడరాదు అని సవధానం చేస్తున్నాడు పండిత్ పీతాంబర్జీ వారు విషయం లోపల మళ్ళీ జీవబ్రమ యొక్క ఏకత్వం సిద్ధింపజేస్తాడు ప్రతిపాదిస్తాడు ఈ పూర్వపక్షం ఖండన చేస్తాడు సిద్ధాంతి అందుకని ముముక్షువులు బ్రహ్మచండి నిరుత్సాహం చెంది మరి గ్రంథాధ్యయనం నుండి నివృత్తి కాకూడదు అని సావధానం చేస్తున్నాడు పండిత్ ప్రీతాంబర్జీ సరే ఇంత గనక విషయ ఖండనం అయింది ఇప్పుడు అనుబంధ చతుష్టయంలో ప్రయోజన ఖండనం చేస్తాడు పూర్వపక్షి అత ప్రయోజన ఖండనం ఇది మూడవది అధికారి విషయము ప్రయోజనం ఇది మూడవది ఇది నలభై అంకం నుండి యాభై అంకం వరకు నడుస్తుంది పూర్వపక్షం ఎందుకంటే ప్రయోజన అనే ఉద్దేశాన్ని అందులోకి ప్రవర్త ప్రయోజనం చాలా ముఖ్యమైనది కదా దాని విషయంలో ఖండనం బాగా నడుస్తుంది మళ్ళీ మండనం కూడా చేస్తాడు సరే ఇప్పుడు పూర్వపక్ష ఏమంటాడు విందాం అయితే ఈ గ్రంథానికి ప్రయోజనం ఏమని చెప్పుకున్నాము అజ్ఞాన సహిత అంటే కారణ సహిత సంపూర్ణ ప్రపంచం యొక్క అత్యంత నివృత్తి ఈ అజ్ఞాన సహిత ఈ ప్రపంచమే బంధం అని కదా అహంకారసే అది లేకేజో అనాత్మ వస్తు హో బంధుకయ్యే హాయ్ పూర్వమే చెప్పుకున్న వస్తేనే కదా అయితే ఈ బంధం యొక్క అత్యంత నివృత్తి మరి బ్రహ్మం యొక్క ప్రాప్తి పరమానందం యొక్క ప్రాప్తి మోక్షం అని చెప్పుకున్నాం ఇదే ప్రయోజనం అని చెప్పుకున్నాం ఆ బంధం ఏదైతే ఉన్నదో అది మిథ్యాయి ఉంటే జ్ఞానం చేత నివృత్తి అవుతుంది అజ్ఞాన సహిత ఈ ప్రపంచం కూడా బంధం ఈ అజ్ఞాన సహిత ప్రపంచం యొక్క అత్యంత నివృత్తి పరమానంద ప్రాప్తి అనేది మోక్షం కదా ఆ మోక్షంలో ఒక అంశం ఏది అజ్ఞాన సహిత ప్రపంచం అత్యంత నివృత్తి అవుతుంది అనేది ఒక అంశం చెప్పుకున్నాము ఆ ప్రపంచమే బంధము ఈ బంధము అత్యంత నివృత్తి కావాలి పరమానందం ప్రాప్తి కావాలి అంటే మోక్షం ఆ మోక్షంలో ఈ బంధ అత్యంత నివృత్తి ఏదైతే ఒక అంశం ఉన్నదో అది సంభవించదు అని పూర్వపక్షి చెప్తున్నారు ఎందుకు సంభవించదు జ్ఞాన దేవత కైవల్యం అని చెప్పిన ప్రకారంగా దేవం జ్ఞాత్వా సర్వపాశాపహాని వృతే జ్ఞాన ముక్తి అని చెప్పిన ప్రకారంగా జ్ఞానం చేత ఈ బంధ నివృత్తి అవుతుంది ఆ తత్కార్యం నివృత్తి అవుతుంది అని వేదాంత సిద్ధాంతలు చెప్తారు అయితే ఆ జ్ఞానం చేత ఈ బంధం యొక్క నివృత్తి కావాలి అని అంటే బంధము మిథ్యాయి ఉండాలి మిథ్యా వస్తువే జ్ఞానం చేత నివృత్తి అవుతుంది సత్య వస్తువు జ్ఞానం చేత నివృత్తి కాదు ఇది నియమం రజ్జు ఎందు సర్పం మిథ్యా వస్తువు కాబట్టి అధిష్టానం అయినటువంటి రజ్జు చేత ఆ మిథ్యా సర్పం నివృత్తి అవుతుంది ఇది లోకంలో అనుభవం ఉంది అయితే ఆ రజ్జు జ్ఞానము చేత మిథ్యా సర్పం నివృత్తి అవుతుంది కానీ సత్యమైన సర్పం గనక ఉంటే నివృత్తి అవుతుందా కాదు అంటే జ్ఞానం చేత ఏది నివృత్తి అవుటకు యోగ్యం ఉంటుందో అది మిథ్యా వస్తువు ఉంటుంది మిథ్యా కాని ఏడలా సత్యమైన ఏడల అది జ్ఞానం చేత నివృత్తి కాదు అయం ఘటహ అనే జ్ఞానం అయింది ఆ ఘట జ్ఞానం చేత ఘటం నివృత్తి అవుతుందా ఘటం నష్టం కాదు కదా ఎందుకు ఘటము వ్యవహారిక సత్యం ఉంది వ్యవహారిక ఘట జ్ఞానానికి చేత వ్యవహారిక ఘటము నివృత్తి వ్యవహారిక రజు జ్ఞానం చేత సర్ప నివృత్తి అవుతుంది ఎందుకు అవుతుంది ప్రతిభాషికం ఉన్నందున మిథ్యా అయి ఉన్నందున అందువల్ల ఇది నియమం జ్ఞానము చేత ఏది నివృత్తి అవటం యోగ్యం ఉంటుందో ఆ వస్తువు మిథ్యా అయ్యే ఉంటుంది కానీ ఈ బంధం ఏదైతే ఉందో దేహాదిక ప్రపంచము దీనికి కారణమైనటువంటి అజ్ఞానము ఇదంతా ఈ బంధం అయితే ఉందో ఇది జ్ఞానం చేత నివృత్తి అవటకు యోగ్యము కాదు మిథ్యా అయితే నివృత్తి అవుతుండే కాని మిథ్యా కాదు కదా మరేమంటావు నువ్వు అని ఒకవేళ పూర్వపక్షం అడిగితే ఈ బంధము సత్యమున్నది అంటాడు అందుకే కదా ద్వైతవాదులు పరమాత్మ సత్యమే ప్రపంచము సత్యమే ద్వైతవాదులు కదా అయితే మిథ్యా వస్తువు ప్రతిదీ కావాలంటే దానికి కూడా సామగ్రిలు ఉండాలి కదా ఏ విధంగా ఘటం ఉత్పన్నం కావాలంటే దండ చక్రము కులాలుడు మృతిక ఇవన్నీ సామగ్రులు అంటే సామాగ్రి దేనికంటారు కారణ సామగ్రి కహియే లక్షణం కంటస్థం చేసుకోండి కారణ సముదాయమునకు సామాగ్రి అంటారు ఏ విధంగా ఘట రూపకార్యం ఉత్పన్నం కావాలి మృతిక కులాలుడు దండ చక్రము ఇవన్నీ సా కావాలి సామగ్రులు ఉంటే ఆ ఘట రూపకార్యం ఉత్పన్నం అట్లా మిథ్యా అయినటువంటి ఈ బంధము ఏదైతే మీరు చెప్తారో అది అనిర్వచనీయంగా ఉత్పన్నమై కనపడుతుంది అని వేదాంతులు అంటారు కదా మరి అది అనిర్వచనీయంగా ఉత్పన్నమై కనపడాలి దానికి కూడా సామగ్రులు కావాలి కదా ఏ విధంగా రజ్జునందు సర్పం భ్రాంతి అయిన చోట సర్పం మిథ్య ఆ మిథ్య సర్పం ప్రతిదీ కావాలంటే దానికి కూడా అక్కడ సామగ్రులు అవసరమా లేదా ఏవి ఆ సామాగ్రులు అని అంటే ఆ సామాగ్రులు చెప్తాడు పురపక్షి ఆ సామాగ్రులు ఏవి కూడా ఏ మిథ్యాబంధం నాకు లేవు అని చెప్తాడు ఆ విషయం క్రమంగా రేపు నుంచి తెలుసుకుందాం హరి ఓంసత్ ఓ సహనా సహనోనక్ విద్విషావహే ఓ శాంతి శాంతి శాంతి